నీవు సర్వగుణ సంపన్నుడవు నేనొక దుర్గుణిని మానవు ఎదురు ఎదురుచేసుకొని మనసు చూడనేల అయ్యా ఏలినవాడవు నీవు ఇటునే కొలిచినవాడ పోలింపక నీవే దేవుడవు భువి నేనొక జీవుడను పాలించేవాడవు నీవు బ్రతికేవాడను నేను తాలిమి నన్నొక సరిచేసుక నన్ను తప్పులెంచనేల అయ్యా నీవు అంతర్యామివి నీవు అంగమాత్రమే నేను చింతింపగ నీవే స్వతంత్రుడవు జిగి నే పరతంత్రుడను ఇంత నీవే దయగలవాడవు ఎప్పుడు నే నిర్దయుడను చంతల నన్నొక మొనర్సేసుక నా చేతల చేతలెంచనేలా అయ్యా త్రివెంకటేశ్వరుడవు నీవు సేవకుడను ఇటు నేను ఆవల ఆవలనీవల దాతవు నీవు యాచకుడను నేను నీవే కావగ కర్తవు నేనే శరణాగతుడను కైవశమగు నను ప్రతివెట్టుక నా కథలు ఎంచనేలా అయ్యా